ఇది ఇది ఎందుకు చెప్పానంట నేను సో క్షేమ దృష్టి అంటే డబ్బు పోగేయటం ఆ పోగేసిన దాన్ని దాచిపెట్టుకోవడం అనే ఈ దృష్టి మనిషిని సంసారంలో గట్టిగా బంధించేస్తుంది ఇంకా యోగ యోగ అంటే ఈ యోగం గీతాయోగం కాదు ఇది సంసారానికి సంబంధించిన యోగం సంసార యోగం అదేమిటి లేనివి సంపాదించుట యోగము అంటే ఇంతదాకా మీ ఇంట్లో లేనివి ఎవరు సంపాదించుట ఇప్పుడు మీకు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయా ఉన్నాయి మరి అయితే నీలకంఠ మాణిక్యాలు ఉన్నాయా అది లేవు అవి సంపాదించకపోతే ఏదో ఇంకేదో సంపాదించడం ఏముంది ఇప్పుడు ఇండియన్ బ్యాంకుల్లోనేమో మీకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి మరి స్విస్ బ్యాంక్లో ఏమో ఫిక్స్డ్ డిపాజిట్ లేవు మోనో ఒకటి అక్కడ పెట్టుకుంటే పోలేదా దాన్ని ఇప్పుడు స్విస్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే వీడు ఎంత పోగేస్తే దాన్ని డాలర్లలోకి మార్చగలుగుతారు వాళ్ళు డాలర్లు పుచ్చుకుంటారు తప్ప రూపాయలు పుచ్చుకోరు రూపాయలు పుచ్చుకోరు వాళ్ళు అమేజింగ్ ఫెలోస్ నేను ఒకసారి ట్రాన్జానియాలో ఒక కప్పు కాఫీ తాగుదామని వాడికి టాన్జానియన్ షిల్లింగ్స్ షిల్లింగ్స్ అంటారు కరెన్సీ అది ఇవ్వ చూపా అవి చూపితే వద్దన్నాడు ఎలా టాన్జానియన్ కరెన్సీ అంటే అది నీ దగ్గర తీసుకున్నాడు నేనేం పాపం చేశానంటే నువ్వు టాన్జానియన్ కాదన్నాడు నీకెలా ముఖం చూస్తే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటామంటే డాలర్ ఇంకా కావాలంటే కాసే డాలర్ ఇచ్చా డాలర్ ఇస్తే కాసి ఇచ్చే సో ఎలివే కాబట్టి స్విస్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఒకటి మనం పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది అని వీడు కోరుకుందనుకోండి దాన్ని యోగము అంట సో ఈ రకంగా ఈ యోగక్షేమాల వ్యామోహము మనిషిని సంసారంలో బాగా కట్టిపడవేసుకున్నాడు సంసార బంధం నుంచి వీడు బయట పడలేడు అందుకోసమే శ్రీకృష్ణుడు సరే ఒక చోట ఏమని చెప్పాడంటే నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ రెండో అధ్యాయంలో చెప్పాడు ఓ ద్వంద్వములకు అతీతుడువుకా నిత్యము సత్వగుణంలో నిలిచి ఉండు యోగక్షేమములకు అతీతుడువు కాత్మవాన్ అంటే ధైర్యము కలిగి ఉండు ధైర్యం ఉండదు పిరికిదనం పనికిరాదు పిరికిదనము ఉన్నా భయము అన్నా ఒకటే భయం ఉంటే అయ్యో మరి ఇప్పుడు ఇవన్నీ యోగక్షేమాలను నేను పట్టుకోకపోతే మరి నాకు రోజు ఎలా గడుస్తుంది అనే భయంలో మనిషి ఉంటారు సో మహాత్ములు ఏమని చెప్తారంటే వీళ్ళు భోజనాలు చేస్తున్నారు మధ్యాహ్నం లంచి భుజిస్తున్నారు మంచిగా మంచి చక్కగా కూరపప్పు పులుసు స్వీట్తో సహా భోజనం చేస్తున్నారు భోజనం చేస్తాం అనుకు ఇద్దరు సాధువులు అనుకుంటున్నారా రాత్రి భిక్ష అని వాళ్ళేమో చర్చ చేసుకున్నారు మానవ స్వభావం అలా ఉంటుంది ఏమండి సరే రాత్రి ఏదో భిక్ష వ్యవస్థ అవుతుంది మళ్ళీ రాత్రి భిక్ష చేస్తున్నారు భిక్ష చేస్తే ఎరా ఈ రోజు బానే ఉంది రేపు మధ్యాహ్నం భిక్ష అని మళ్ళీ చర్చ చేస్తున్నారు చిత్రం ఏంటంటే అలా ఆ రోజు అలా చేశారనో లేక ఆ నెల అలా చేశారనో ఆ సంవత్సరం అలా చేశారనో మీరు అనుకోద్దు మానవులు ఎలా ఉంటారంటే బ్రతికున్నంత కాలం అలాగే ఉంటారు బిలీవ్ బ్రతికున్నంత కాలం నేను ఆశ్చర్యపోతూ ఉంటాను నేను చెప్తూ ఉంటా కూడా ఏమంటే రెండు వేల తొమ్మిది న్యూ ఇయర్ రోజు ప్రారంభమైనప్పుడు మీరు ఏమనుకున్నారు రెండు వస్తుంది ఇది ఎలా నడుస్తుందో ఏమో దేవుడికి దండం పెట్టుకుంటే మంచిది అని అనుకుని పూజలోకి చేసుకున్నారు కదా మంచిది తప్పేం కాదు రెండు వేల పది లేదు కదా నడిచిపోయిందిగా రెండు వేల పదకొండులోకి వచ్చేసాం కదా అప్పుడు మనం ఏమనుకోవాలి రెండు వేల తొమ్మిదిలో నేను అనవసరంగా భయపడ్డాను ఈశ్వరుడు మనల్ని కాపాడాడు రెండు వేల తొమ్మిదిలో కాపా పదిలో కాపాడిన వాడు పదకొండులో కూడా తప్పకుండా కాపాడుతాడు అని అనుకోవాలా అక్కర్లేదా మనం అలా అనుకోం మళ్ళీ ఇప్పుడేమనుకుంటాం రెండు వేల ప్రారంభమవుతోంది ఇది ఎలా గడుస్తుందో ఏమో అని మళ్ళీ భయపడతాం ఏ రెండు వేల పది అయిపోతుంది అయిపోయింది మోర్ దాన్ హాఫ్ అయిపోయింది ఇంకో హాఫ్ అయిపోతుంది రెండు వేల పదకొండు రాగానే మనం ఏమనుకోవాలి మనం అవసరంగా భయపడ్డాం రెండు వేల పది గురించి ఇది చక్కగా గడిచిపోయింది ఏవో ఉడుగుడుకులు ఉంటాయి మొత్తానికి గడిచిపోయింది ఆగలేదు ఏదీనో రెండు విషయంలో మనం ఇంకా భయపడద్దు ఈ సంసారం గురించి భయపడ్డం మానేసి నిర్భయంతో ధైర్యంతో ఆ యోగక్షేమాలని రెండు వేల పదిలో చూసిన వాడే రెండు వేల కూడా చూడకపోతాడా అని మనం అనుకుంటామా అనుకోరు ఒకవేళ మనం అనుకుందా ఉన్న న్యూమరాలజిస్ట్స్ మన అనుకోనివ్వరు వాళ్ళు కాపలా వేసి పెడతారు అరే నీ రెండు వేల పదకొండు బాగుందో లేదో నేను చెప్తాను రా అంటాడు వాడు పీపుల్ ఆర్ క్రేజీ దే వాంట్టు పీప్ ఇన్ టు ది ఫ్యూచర్ మీరు అనొచ్చు వాట్ ఈస్ రాంగ్ విత్ ఇచ్చే ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ యు నో వై యూఆర్ పీపింగ్ ఇన్ టు సంథింగ్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్ బిర్ఫోర్ you are bound to fail future is utterly unpredictable you take it or leave it so kabatti yoga kshemam yoga kshemam gurinchi varreyavadam maneyali as the situations develop we face there dhairyam undalu face cheyali aa dhairyam ni ishwarunaki ivvali ani prarthinchal tappa bhayapadate upayogam emu undi situations develop avuthayi డెవలప్ అవుతుంటే భవిష్యత్తు పూలబాటగా ఉండదు పూలు ఉంటాయి ముళ్ళు ఉంటాయి పూలు వచ్చినప్పుడు సంతోషిస్తాం ముళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా పరిహరించుకుంటాం కొంచెం నొప్పి తగిలినా సహించి కేర్ తీసుకుని రెస్పాన్సెస్ యథోచితంగా ఉంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి ఈక్వానిమిటీ అంటే సమదృష్టితోటి నిర్భయంగా ఈశ్వరుడు టేక్ కేర్ ఇప్పుడు ఇంత వయస్సు వచ్చేసింది ఇన్నేళ్ళు మన భగవంతుడు రక్షించేగా పట్టుకొచ్చాడు సో నీరు పోసినవాడు నారు పోసినవాడు నీరు పోయాడా అనే సామెత సో ముఖ నీళ్లు పోయకుండా ఉంటాడా ముఖ పాతలో జీవితాన్ని ఇచ్చినవాడు మానవ జీవితాన్ని అనుగ్రహించిన వాడు ఏదో పెడతాడు భోజనం పెట్టొచ్చి భోజనానికి కోరికలు ఉండకూడదు కోరికలుంటే గడబిడైపోతాయి కోరికలు లేకుండగా దేహధారణ కోసం భోజనము మీకు దేహధారణ ఫిక్స్ అయి ఉన్నది సరక్షిత రక్షతి యోహి గర్భే అని భాగవతంలో ఉంటారు సో ఎవడైతే గర్భంలో ఉండగా రక్షించాడో గర్భంలో ఉండగా మీ భోజనం మీరు సంపాదించుకున్నారా లేదుగా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు మీ భోజనం మీరు సంపాదించుకోలేదుగా అన్న మాత్రం చేసిన భోజనం లేకుండా అయిపోయిందా భోజనం వచ్చింది గర్భంలోకి భోజనం సరఫరా ఇంకా ఈ జగత్తులో భోజనం లేకుండా ఇబ్బంది పడేవాడు ఎవడు ఉంటాడు ఉండడు టేక్ ఇట్ ఇన్ ఏ రైట్ స్పిరి ఇబ్బంది పడుతున్నారనే దృష్టాంతం పట్టుకురావద్దు సో వాట్ అబౌట్ యూ యూఆర్ డూయింగ్ ఫైన్ రైట్ కాబట్టి యోగక్షేమం ఈశ్వరుడు యోగ మీరు అలా ఆమెలో పెట్టుకుంటే కాదు బ్యాటరీ ఖాళీ అయిపోతుందండి అయ్యో ఆపేయండి నేను భాష్య పంకి కలిగినప్పుడు పెట్టుకోవచ్చు కాబట్టి యోగేమములను ఈశ్వరుడు వహిస్తాడు అని దీన్ని నమ్మకం పాయింట్ కాదు నమ్మకం ఉంటుంటే పను నమ్మకం అనే పేరు మీకు నచ్చితే పెట్టుకోవచ్చు తప్ప నమ్మకము కంటే ఒక స్టెప్ పైన అండర్స్టాండింగ్ విజన్ యు సీ దట్ యు సీ క్లియర్లీ ఏమని ఈశ్వరుడు ఎంత ఈ టేక్స్ ఆఫ్ మీ అనేటువంటి ఆ దర్శనమును పొందగలగాలి కష్టం ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మన జీవితాన్ని మనమే మేనేజ్ చేసుకుంటున్నాము బ్యాంక్ అకౌంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తర్వాత పక్కనే హాస్పిటల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను సుఖంగా ఉన్నాను పక్కనే హాస్పిటల్ హోటల్ ఉన్నాయి కాబట్టి నాకు భోజనం దొరుకుతుంది మందు దొరుకుతుంది అని మనం అనుకుంటాము అయితే మనం ఒకటి అర్థం చేసుకోలేకపోతున్నాం దెర్ ఈజ్ అ హైయర్ పవర్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ దాని వలననే ఇవన్నీ సమకూరునాయి దాని వలననే మన జీవితం నడుస్తుంది అని మనం తెలుసుకోలేకపోతున్నాం అది తెలుసుకోవాలి అది తెలుసుకుంటే ఇవన్నీ ఉంటాయి వీటన్నింటినీ వదిలిపెట్టే ఎక్కర్లేదు వీటి స్థానంలో ఇవి ఉంటాయి మనకి ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది నెట్టిమించి ఒక పెద్ద బరువు మూటను దించినట్టుగా అయిపోతుంది దీన్ని మహర్షులు మహాత్ములు చాలా గట్టిగా చెప్తారు రమణ భగవాన్ బాగా చెప్పేవారు దీన్ని ఆయన దృష్టాంతం ఏమి ఇచ్చేవారంటే దేవాలయ గోపురాలు అంటే తమిళనాడు దృష్టాంతం దేవాలయాలు ఎక్కువ కదా సో దేవాలయ గోపురాలు ఉంటాయి ఆ గోపురం చాలా ఎత్తు ఉంటుంది అనేక రాళ్లతోటి కడతారు ఆ గోపురానికి ఇటువైపు అటువైపు బేస్లో ఆ పునాది దాటి నేల లెవెల్లో బేస్లో ఇటు అటు ఇద్దరు పహిల్వాళ్ళు నిలబడి ఆ గోపురాన్ని మోస్తూ ఉంటారు ఏమండి అంటే మంచి బలశాలు మీషాలతోటి ఎలా ఉంటారు వాళ్ళు గోపురాన్ని మోస్తూ ఉంటారు ఆ చిత్రకారుడు ఎలా చిత్రిస్తాడంటే వీళ్ళ ఫీచర్స్ గోపురాన్ని బరువైన గోపురాన్ని మోస్తున్నట్టుగా చిత్రిస్తాడు వాస్తవంలో వాళ్ళు గోపురాన్ని మోయటం దీన్ని మీరు ప్రాక్టికల్ గా చూడొచ్చు ఎలాగంటే జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గోకేసి ఈ స్టోను ఆ తీసిస్తే గోపురం హ్యాపీగా నిలబడి ఉంటుంది గోపురాన్ని నిలబెట్టేటువంటి కీ స్టోన్స్ ఆ ఫౌండేషన్ ఇస్ ఎల్ స్క్వేర్ ఇవి ఉంటాయి ఆ ఫౌండేషనే మోస్తూ ఉంటుంది ఈ రెండు బొమ్మల్ని ఆ ఫౌండేషన్ మోస్తూ కానీ ఈ రెండు బొమ్మలు ఎలా ఉంటాయంటే గోపురాన్ని మోస్తున్నట్టుగా ఫీచర్స్ పెడతాయి మనం అలాంటి వాళ్ళ మనమే మోసేస్తున్నాం ఈ సంసారాన్ని అని మనం పోస్చర్ చేస్తూ ఉంటాం ఇట్ ఈస్ జస్ట్ ఏ పోస్చర్ ఏదో నథింగ్ మోర్ దట్ ఉకే పోశ్చర్ తప్ప మనం మోయటం లేదు ఈశ్వరుడు ఆ విషయాన్ని మనం గుర్తించాలి గుర్తించి సంసారాన్ని త్యాగం చేసి ఈశ్వరుణ్ణి కనుక భజించినట్లయితే మన యోగక్షేమాల గురించి మనం ఏం బెంగపెట్టుకోకర్లేదు ఈశ్వరుడు మన యోగక్షేమములను అప్పక పరిరక్షిస్తాడు అని ఒక హామీ భరోసా ఎందుకంటే భయమునకు అలవాటు పడిన మనస్సుకి ఆ భరోసా అవసరం ఆ భరోసా కనుక వచ్చినట్లయితే క్రమంగా భయం తగ్గి ఆ భయం స్థానంలో అభయము అంటే ఈశ్వరుడు భగవాన్ టెక్స్ కే నాట్ టు వరీ బేఫిక అనే ఒక అభయము మనస్సులో నిర్మాణం అవుతుంది ఆ అభయ స్థితి అది దానికే పరమార్థ దర్శనము పేరు ఈశ్వర శరణాగతికి ఫలము లేక ప్రయోజనము అది ఏ అందము ఇప్పుడు చూడండి భాష్యం యోగక్షేమం యోగ అప్రాప్త ప్రాపణం అది యోగం యోగం అంటే కర్మయోగం భక్తి అలా కాదు సందర్భాన్ని బట్టి ఉండాలి డికి బియ్యానికి ఒకే మంత్రం అని ఉండకూడదు సో లేనిది పొందుట అది యోగము మీకు ఒక కారు ఉందనుకోండి ఒక కారు ఉందంటే లేనిది చూసి వాడి దృష్టి ఎలా ఉంటుందో తెలిసిన అరే రెండో కారు లేదు అంటే చూసారా ఒక కారు ఉన్నవాడు రెండో కారు లేదు అంటాడు అరే ఒక కారు ఉంది కదా అరే ఆవిడ వేసుకెళ్ళిందండి నేనేమో కాళ్ళు చేతుల్లో లేనట్టు అయిపోయింది కారు ఆవిడ వేసుకెళ్ళిపోయింది అని అయితే ఇప్పుడు నీకు ఇప్పుడు ఏమిటి సమస్య అంటే రెండో కారు లేదు అయితే ఇప్పుడు ఏం చేయాలి రెండో కారు సంపాదించాలి క్రేజ్ ఈ క్రేజ్ అమెరికాలో అమెరికాలో ఉంది ఈ అక్కడ మరి లైఫ్ స్టైల్స్ అలా ఉన్నాయి నేను విన్నది ఇక్కడ కూడా అలాగే మొదలైందని విన్నా సో క్రేజ్ లేనిది సంపాదించాలి క్షేమ తద్రక్షణం తదంటే పొందిన దానిని ప్రాప్తించిన దానిని అంటే ఉన్నదాని రక్షించుత చాలా సమస్య ఇప్పుడు మీరు ధనాన్ని ప్రోగు చేస్తే సెక్యూరిటీ కోసం ప్రోగు చేస్తారు సెక్యూరిటీ ఉంటుంది భవిష్యత్తుకి సెక్యూరిటీ అంటే భవిష్యత్తుకి రక్షణ దాన్ని సెక్యూరిటీ అంటారు దానికోసం ధనాన్ని పోవేస్తారు మీరు స్టాక్స్లో పెట్టుబడి కోసం కూడా దానికోసమే పెడతారు భవిష్యత్తులో రక్షణగా ఉంటుందని పెడతారు స్టాక్స్లో పెట్టుబడి అందుచేతనే స్టాక్స్కి సెక్యూరిటీస్ అనే పేరు ఉంది అయితే మీరు స్టాక్స్లో డబ్బు పెడితే మీకు రక్షణ దాని వలన ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అభయము లభిస్తాయా లేక భయం నిర్మాణం అవుతుందా భయమే నిర్మాణం ప్రపోర్షనల్గా ఎంత ఎక్కువ మీరు దాచిపెడితే అంత ఎక్కువ భయం కలుగుతుంది దీంట్లో ఇంకా చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ అంటే ఇప్పుడు స్టాక్స్ లో అంటే ఏదైనా ఒక నేషనల్ మీట్ అసోసియేషన్స్ నేషనల్ మీట్ మీట్ మర్చెంట్స్ అసోసియేషన్లో మీరు స్టాక్ కొన్నారనుకోండి సపోజ్ ఉంటారు అలాగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ హ్యాచరీస్ అసోసియేషన్ వాళ్ళ స్టాక్ కొన్నారనుకోండి కొంటే వాళ్ళు రోజు కొన్ని లక్షల కోడి కోడిపిల్లల మెడ నొక్కి వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఆ లాభాల్లో మీకు రూపాయికో పైసలు వాటా మీట్ ఇస్తూ ఉంటారు మీరు ఇంట్లో కూర్చుంటారు మీరు కోడిపిల్ల ముఖం కూడా చూసుంటుకోవచ్చు కానీ మీకు ఆ డబ్బులు వస్తుంటే కదా ప్రతి ప్రతి సంవత్సరం ఆ డబ్బులు మీకు ఆదాయం వస్తుంది కదా దాంట్లో ఆ పాపం కలిసి వస్తుంది తిలా పాపం తలో ఏదో ఏదో ఒక ఆ సామెతకి ఆ పదాలు సరిగ్గా లేవు ఏమిటి ఎలా పాపం ఏమిటో అది ఆ వాక్యం సరిగ్గా లేదు అని నాకు అనిపించింది కానీ దాని స్పిరిట్ అర్థమైపోయింది కదా కనుక సో ఈ పాపం ఇలా పోగుపడుతూ ఊరికే స్టాక్స్ కొనేసి బాటాహి స్టాక్స్ కొనేసే ఉన్నారనుకోండి ఎంతో కొంత ఆ పశుహింస యొక్క పాపం కూడా మనకు వస్తుంది కాబట్టి ఉన్నాయి దీంట్లో ధర్మ విరుద్ధంగా అధర్మం ముందు సెక్యూరిటీ మండదు ఉండదు పాపం మూటగట్టుకున్నట్టు అవుతుంది ఇలాంటి అనేకములైన సూక్ష్మములైన ఇబ్బందులు ఉంటాయి సంసారంలో మీరు అడుగు వేశారంటే ఇది బురదలోకి అడుగు వేసి కాలు బురద అవ్వకూడదు ఉంటుంది సంసారం కాబట్టి చాలా కాషస్గా ఉండాలి సంసారంలో ఎంత అవసరమో అంటే మనం వ్యవహారం పెట్టుకోవాలి తప్ప సంసార త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది రక్షణ మీకు సంసారంలో లభించదు సంసార త్యాగమునందే రక్షణ గలదు ఎందుకంటే సంసార త్యాగము అంటే ఈశ్వరుణ్ణి అది సంసార త్యాగానికి అర్థం ఈశ్వరుణ్ణి పట్టుకున్నారంటే మీకు పూర్ణమైన రక్షణ లభించి తీరును దాంట్లో ఇక మళ్ళీ సందేహానికి తావులేదు ఆ విధంగా చూడగలగటము దర్శించగలగటము ఇక్కడ శ్లోకం యొక్క అభిప్రాయం అంతేగాని ఏదో మతం పుస్తకాల్లో ఇలాగే చెప్తారు మనం నమ్మకం పెట్టుకోవాలని డోంట్ లుక్ అట్ ఇట్ లైక్ దాట్ దిస్ ఈజ్ రియల్ విషన్ ఆఫ్ లైఫ్ వహామీ ప్రాపయామ్యహం ఆ రెండింటినీ మీకు నేను అందజేస్తాను వహ వహ ప్రాపణే అని ధాతు అంజతనే వహామే ప్రాపయామి అంటున్నారు భాష్యకాన్ని అంటే మోసుకొచ్చి అందజేయడం అని చక్కటి వ్యాఖ్యానం చేస్తారు అంటే భగవంతుడు బుట్టలో పెట్టి మీకు కావాల్సిన భోజనాన్ని మోసుకొచ్చి మీకు అందజేసి వెళ్ళిపోతాడు అని అర్థం దాట్ సో రియల్లీ ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్ సో దీనికి ఒక ప్రకృతి నియమము గలదు ది లా ఆఫ్ నేచర్ అదేంటంటే మీకు ఏది ఆవశ్యకము కాదు దానిని మీరు కోరకున్నట్లయితే మీకు ఏది ఆవశ్యకము అది మీకు లభించి తీరును అది నియమం ప్రకృతి నియమం న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ ఎంత పక్కా లాయో ఇది అలాంటి లా సో యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ ఆస్క్ ఫర్ వాట్ యు నాట్ నీడ్ యుల్ గెట్ వాట్ యు నీడ్ దిస్ ఇస్ ది లా ఆఫ్ నేచర్ ఆ లా ఆఫ్ నేచర్కే ఈశ్వరుడు అని పేరు ఈశ్వరుడు అంటే ప్రకృతి ఆయన యొక్క ప్రకృతి మమ ప్రకృతి ఈశ్వరుని యొక్క ప్రకృతి ఈశ్వరుడే ఈ ప్రకృతి రూపంగా మన ముందు విస్తరించి ఉన్నాడు ఈశ్వరుడు వ్యాపకుడు అంటే అర్థం అది సర్వవ్యాపకుడు అంటే కాబట్టి ఆ ప్రకృతి నియమం కలదో అది మనకి రక్షణను ఇస్తుంది దాంట్లో ఏమి శంకకు అవకాశము లేదు తదుభయం వహామి ప్రాపయామ్యహం అంటే దీనికి ఒక ఒక కాళ్ళు లేని ఆయన ఉన్న కాళ్ళు లేవా ఆయనకి ఆ క్రచెస్ పెట్టుకుని కుంటుకుంటూ దాని మీద నడుస్తున్నాడు ఎక్కడికో వెళ్ళాలి ఈలోపులో ఎదుర్కొండగా ఒక జలాశయం అడ్డొచ్చింది ఇప్పుడు ఎలా వెళ్తాడు ఈ కాళ్ళు లేనైనా జలాశయం దాటి వెళ్లాలి కదా ఈత కొట్టి కాదు ఎలాగరా ఇది దాటడం అనుకుంటే ఇంతట్లోకి దూరం నుంచి ఒక పడవ కనపడి ఇతను అనుకున్నాడు ఈ పడవ ఇక్కడికి వస్తే నేను ఆ పడవలో కూర్చుని జలాశయం ఎప్పించట్టు వెళ్ళగలుగుతానేమో కదా అని అనుకున్నాడు అనుకుని అనుకున్నాడో లేదో ఆ పడవ ఇటే వచ్చింది పడవ నేను నడపలేను పడవ నడిపేవాడు కూడా ఉంటే బాగున్నాను అనుకున్నాడు ఆ పడవ నడిపేవాడు ఉన్నాడు దాంట్లో వీడు నాకు పడవ నడుపుతాడా అవతల ఎందుకు నడపకపోవచ్చు కదా వీలు పెట్టి వెళ్ళిపోవచ్చు కదా నడిపితే బాగుండునే అని అనుకున్నాడు అయితే అతని పడవ వెళ్తుందని నేను చెప్పాడు కానీ నా నాకు కాళ్ళు లేవు కదా పడవలో ఇతను కూర్చోబెడితే బాగుండును నేను పడవలోకి వెళ్ళలేను అని ఇతను అనుకుంటుంటే అతను తక్కువను పడవ దిగి ఇతన్ని రెండు చేతుల్లో ఎత్తుకుని పడవలో కూర్చోవచ్చాడు అలా అలా అవుతుంది ఇట్ విల్ హ్యాప్ లైక్ దాట్ ఈశ్వరుడు ఆ విధంగా మనల్ని కాపాడతాడు కాబట్టి ఈశ్వరుడు విడిచిపెట్టేస్తాడని అనుకోవద్దు ఈశ్వరుడు తప్పక కాపాడుతాడు మనము అనవసరమైన కామనలను అర్థం అర్థం లేని భయాలను ప్రవేశపెట్టినట్లయితే ఈశ్వరుడు మాట్లాడ్డాడు అలా చూస్తూ ఉంటాడు దీనికి శ్రీరామకృష్ణుల వారు దృష్టాంతం చెప్పారు ఏమన్నారంటే తల్లి పిల్లవాడికి ఆట వస్తువులను ఇస్తుంది వాడు ఆట వస్తువులలో నిమగ్నమై ఆడుకుంటూ ఉన్నంతసేపు తల్లి కలగజేసుకోదు తన పని దాన్ని ఆట వస్తువులను విడిచిపెట్టేసి అమ్మాని ఒక్క కేక పెడితే తల్లి వచ్చి వాడిని రక్షిస్తుంది వాడిని ఒళ్ళోకి తీసుకుంటుంది ఆ విధంగా మనము ఇన్సూరెన్స్ పాలసీలు బ్యాంక్ అకౌంట్లు డబ్బులు ఇళ్ళు వాకిళ్ళు భార్య పుత్ర భర్త వీళ్ళందరూ రక్షిస్తారు తర్వాత మనకున్న పాలసీలు సెక్యూరిటీలు మనని రక్షిస్తాయి లేకపోతే మన కొడుకులు ఉన్నారు వాళ్ళు మనని రక్షిస్తారు అని బంధువులు ఉన్నారు వీళ్ళు రక్షిస్తారు అని మీరు అనుకుంటే భగవంతుడు మీ జోలికి రాడు సరే మరి నీకు రక్షించే వాళ్ళందరూ ఉన్నారు కదా ఈ నాకు ఎవళ్ళు లేరు ఏమీ లేదు ఇవన్నీ నావి కావు నేను కాదు ఇవన్నీ ఉన్నవి ఉన్నాయి కానీ నా లేవు నావి కావు నేను కాదు అని అహంకార మమకారములు లేకుండగా వాటిని చేయకూడదు వాటిని అలా వదిలిపెట్టేస్తా మనం హృదయంలో అహంకార మమకారాలని విదికి మీవే తప్ప నితఃపరం మీరుగా అనే లెవెల్లో మీరు కనుక ఈశ్వరుణ్ణి శరణాగతి చేసినట్లయితే ఈశ్వరుడు మీ మూలను తప్పక రక్షించి అని ఆ విధంగా శ్రీరామకృష్ణుల చేస్తారు జ్ఞాని వాత్మైవమే మతం సచమే ప్రియత్ తస్మాత్ తే మమ ఆత్మభూతేపీ అంటే శంకరులు ఏమంటున్నారంటే ఈశ్వరుడు రక్షిస్తాడు అంటే ఆయన అక్కడి నుంచి ఓ చీపురు కట్ట పుట్టుకుని మన ఇంటికి వచ్చి ఇల్లు చూపి ముగ్గులు పెట్టి తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి చేపలో పెట్టి అలా చేస్తాడని అభిప్రాయం కాదు అవన్నీ మీరే చేసుకోవాలి మీరే వాళ్ళు వర్చాలి సో మీరు టీవీ చూసుకుంటూ కూర్చుంటే టిఫిన్ ఇచ్చేసి అన్ని ఇచ్చేసి అలా వెళ్ళిపోతూ ఉంటాడని అలాగా డోంట్ లుక్ అట్ ఇట్ లైక్ దాట్ లైక్ట్ రైట్ స్పిరిట్ ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించట్లేడు ఆయన తనను తానే రక్షించుకుంటున్నాడు ఎందుకో తెలుసిన జ్ఞానీ స్వాత్మ ఇవ్వమే మతం జ్ఞాని ఆత్మజ్ఞానము గలవాడు ఇక్కడ ఆత్మజ్ఞానే కవిడు పరమార్థ దర్శనం గురించే కదా మనం చెప్తా ఉంటా ఆత్మజ్ఞానము గలవాడు నా స్వరూపమే నాకంటే భిన్నంగా లేడు అంటే వాడిని రక్షిస్తున్నానంటే నన్ను నేనే రక్షించుకుంటున్నాను అని అర్థం అండి నేను మాట్లాడుగుతా చెప్పండి భర్త భార్యను రక్షిస్తున్నాడు అసలు మన కల్చర్లో కూడా పేరే అలా వచ్చింది భర్త అంటే భరించువాడు భృ ధారణ పోషణ యోహో భరించువాడు భార్య అంటే భరించబడున్నది సో మీరు అలాగా స్థూలంగా చూసినట్లయితే భార్య భర్త భార్యను రక్షిస్తున్నాడు పోషిస్తున్నాడు స్థూలంగా అది కానీ మీరు కొంచెం సూక్ష్మంగా చూడగలిగితే భర్త భార్యని పోషించట్లేదు తానని తాను పోషించుకునిస్తున్నాడు కదా ఎందుకంటే వీడి ఇంటికి వచ్చేప్పటికీ రెండు మెతుకులు వండి పెట్టేది ఆవిడే కదండి ఆవిని పోషిస్తున్నాడా తనని పోషించుకుంటున్నాడా ఇప్పుడు కుక్కుని పెట్టుకున్నారనుకోండి మీరు కుక్కుకి జీతం ఇచ్చి కుక్కును పోషిస్తున్నారా లేకపోతే కుక్కు మీకే మీరు జీతం ఇచ్చేసుకుని మీరే పోషించేసుకుంటున్నారా మీరే పోషించుకుంటున్నారా సో కనుక ఈశ్వరుడు జ్ఞానిని రక్షిస్తున్నాడు అంటే జ్ఞాని నేను రక్షించట్లేదు తానే రక్షించుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు శంక అవకాశం ఏమైనా ఉందా ఇంకా శంకకు అవకాశం లేదు తర్వాత ఈశ్వరుడు ఇంకా ఏమని చెప్పి జ్ఞానీత్వాత్వం ఏం ఇంకా ఏమన్నాడంటే సత్యమే ప్రియ ఆ భక్తుడు భక్తుడంటే జ్ఞాని అనే అర్థం జ్ఞానికి భక్తుడికి తేడా ఏమి లేదు స్వస్వరూపానుసంధానం భక్తినిత్యభిధీయతే అని శంకరుడు వివేక చెప్పారు కాబట్టి ఆ భక్తుడు ఆ భక్తుడు నాకు ప్రీతిపాత్రుడు ప్రియుడు ప్రియ అంటే ఆత్మ అని అర్థం రెండు పర్యాయ పదాలు జలము అన్నా మీరు అన్నా ఒకటే అలాగే ప్రియ అన్న ఆత్మ అన్న ఒక్కటే అని వైదిక మన ఉపనిషత్తు యొక్క సంప్రదాయం అలా ఉన్నది ఆత్మస్కామాయ సర్వం భవతి అని ఒక వాక్యము కలదు కాబట్టి నాకు ఆత్మభూతులు నాకు అత్యంత ప్రీతి కాబట్టి వాళ్ళని రక్షించటం అంటే నన్ను నేనే రక్షించుకోవటం మనం అర్థం చేసుకోవడంలో కొంచెం సూక్ష్మంగా స్థూలంగా అర్థం చేసుకుంటే ఒక రకంగా వీడు భర్త భార్యని పోషిస్తున్నాడు స్థూలంగా అర్థం చేసుకుంటాడు సూక్ష్మంగా చూసినట్లయితే భర్త భార్యనేం పోషించట్లేదు తనను తానే పోషించుకుంటున్నాడు అలాగే తండ్రి కొడుకనంటారు తండ్రిని బట్టి కొడుకు వచ్చాడా కొడుకుని బట్టి తండ్రి వచ్చాడా ఎవడి ముందు మనం ఏమంటాం తండ్రి ముందు కొడుకు తర్వాత అంటాం కానీ తప్పు కాదు మీరు కొంచెం చూసినట్లయితే కొడుకుని బట్టి తండ్రి తండ్రిని బట్టి కొడుకు కాదు కొడుకును బట్టి తండ్రి కాబట్టి చైల్డ్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అని అలాగేదో సాగుతుంది కాబట్టి సూక్ష్మంగా చూస్తే ఉల్టా అవుతుందంట కూడా ఏ ప్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత మామే కౌన్యంత్య విధిపూర్వకం ఈ శ్లోకం గమనించదగ్గ శ్లోకం భక్తులు మనస్సు పెట్టదగ్గ శ్లోకం కానీ ఈ శ్లోకం ఏమవుతుందంటే మన మనస్సులో ఇప్పటికే పాదుకొని ఉన్న భావజాలానికి ఇది ఒక గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుంది శ్లోకం కాబట్టి ఇది ఎలాగంటే పచ్చి వెలక్కయ గొంతులో అడ్డం పడిందంటారు చూడండి అలా ఉంటుంది ఈ శ్లోకం విడూరమైన శ్లోకం చూడము అవతారిక నన్ను నను అంటే ఓ పూర్వపక్షం లేవనెత్తుతున్నారన్నమాట ఆ శ్లోకానికి తగ్గతే ఉంది వ్యాఖ్యానం కూడా ఓ పూర్వపక్షం అట్లా లేవనెత్తుతున్నారు ఏమని అన్యా అపి దేవతామే వచే దేవతలందరూ కూడా నీవేనా ఇంద్రుడన్నా అగ్నిన్నా వరుణుడన్నా రాముడన్నా కృష్ణుడన్నా ఏ పేరు పెట్టినా ఆ దేవతలు ఆ దేవతలందరూ నువ్వేనా నీకంటే భిన్నంగా దేవతలు ఎవరూ లేరా మరి ఆయన అలా చెప్పాడు కదా సకల దేవతాస్వరూపుడు ఈశ్వరుడు ఈశ్వరుడు సకల దేవతా స్వరూపుడు అంటే అగ్ని అంటే ఏమిటి ఆయన వాక్కు సూర్యుడంటే ఆయన ఒక కన్ను చంద్రుడు ఇంకో కన్ను అగ్ని అగ్ని చెప్పాను మన చంద్రుడు అది కూడా చెప్పా కాళ్ళు ఏ కాళ్ళు సరే అనుకోండి యముడు యమధర్మరాజు ఏమిటి యమధర్మరాజు ఆయన యొక్క ఒక ఇంద్రియము ఆ తర్వాత ఈ రకంగా అందరు దేవతలు ఆయన గలరు. గలడు ఎప్పుడైనా మీరు దేవాలయంలో ఈ మంత్రాలు విన్నారా ఎలాగంటే సూర్యో మే చక్షుషిశ్రిత విన్నారా చక్షు హృదయ అగ్నిర్మే వాచిశ్రిత వా హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి అని అలా గొలుసు ఉంటుంది అగ్ని నా వాక్కునందు గలడు సూర్యోమే చక్షుషి శ్రిత సూర్యుడు నా కంటినందుకు అతయందు గలడు దిశోమే శ్రోత్రే శ్రిత దిగ్దేవతలు అంటే తూర్పు దిక్కు దేవత దక్షిణ దిక్కు దేవత అలా దిగ్దేవతలు నా చెవుల ఎందు గలరు దిక్కులు ఇలా ఉంటాయి కదా ఇటు నిలబడితే ఈ రెండు దిక్కులు ఇటు నిలబడితే రెండు దిక్కులు అది చెవులు ఎందు ఉండుతా అంటే అర్థం ఇంద్రోమే ఇంద్రోమే బలే శ్రిత ఇంద్రుడు నా భుజశక్తి ఎందు బలమునుగలడు కంగారు పడకండి పద్మరావు నగర్ ఎలక్ట్రిసిటీ ఇలాగే ఉంటుంది ఆ మేఘాలన్నీ వెళ్ళిదాకా వాళ్ళు కూడా కంగారు పడరు కాబట్టి సకల దేవతలు నీ ఉన్నారు అవునా కాదా అంటే అవును ఇప్పుడు ప్రశ్న అన్యాపి దేవతాహత్వమే వచేత్ ఏమయ్యా ఇదేదో విడ్డూరంగా ఉంది దేవతలు వేరు వేరుగా ఉన్నారు నువ్వు వేరుగా పై వాళ్ళందరూ పైన ఎక్కడో నువ్వు వీళ్ళందరూ ఇక్కడ ఇక్కడ ఉన్నారని మేము అనుకుంటున్నామే అలాగే చెప్తారు కూడా చెప్పేవాళ్ళు కూడా ఓ మాట అంటూ ఉండాలి లాస్ట్ని ఓ మాట అనాలి ఏమని ఏమండవు మీరు ఇన్ని దేవతలను పూజించినా ఈ దేవతలందరూ ఒకే ఈశ్వరుని యొక్క అంగములు సుమా అనో మాట అలా అక్కర్లేదా అలా అనకపోతే భేద బుద్ధి నిర్మాణం ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అంటో ఆ దేవుళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంటుంది ప్రతి ఆ సంఖ్య మరీ మరీ పెరిగిపోతూ ఉంటుంది ఓ చోట అలా ఉంటారు దానికి శాస్త్రానికి ఏం సంబంధం లేదేమో నాకు అనిపిస్తుంది లేదా దే ఆర్ క్రేజీ ఆర్ అయామ్ క్రేజీ నాకేమనిపిస్తుంది అంటే ఐఎమ్ క్రేజీ అనిపిస్తుంది ఐఎమే క్రేజీ కాయ విచ్జ్ హవ్ ఐఆర్ అని నాకు అనిపిస్తుంది ఒకళ్ళు అడిగారు ఏమన్నా మా దగ్గర విష్ణు టెంపుల్ ఉంది శివా టెంపుల్ కడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంక మళ్ళీ శివా టెంపుల్ లేనిపోయిన సమస్యను ఎత్తిగెత్తుకుంటున్నారు మీరు ఆ పూజారి ఈ పూజారి దెబ్బలు అడుగుంటో వాళ్ళిద్దరి పోటీ లేదా నివారణ పని మీకు విష్ణు టెంపుల్ ఉంది కదా విష్ణు అంటే శివుడేనాయా మహాశయా నువ్వు వెళ్ళా విష్ణు సహస్రనామాలు ఒకసారి చదువు దాంతో నీకు శివహా అని పేరు కనపడకపోతే కట్టుతుంది ఉంటుంది శివహాని స్థానుహోని ఎవో ఉంటాయి అని చెప్పారు ఆయన పాపం నిరుత్సాహపడి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఏదో దేవాలయం కట్టడానికి నేనేదో సపోర్ట్ చేద్దామనుకున్నాను ఆయన అనుకున్నాడు నా వల్ల ఎక్కడ అవుతుంది ఈ దేవాలయాలు ఇంకొక ఆయన ఉన్నాడు శివ టెంపుల్ ఉంది విష్ణు టెంపుల్ కడతానంటే వద్దన్నీ ఆయనకి సమాధానం చెప్తా సో పీపుల్ ఆర్ పీపుల్ హ్యావ్ సమ్ ఫన్నీ ఐడియాస్ ఒక ఆయన ఒక దేవాలయానికి వచ్చాడు నేను అమెరికాలో నేను మీకు మిలియన్ డాలర్స్ ఇస్తా అన్నాడా అంటే వీళ్ళు వీళ్ళు ఈ కమిటీ వాళ్ళు అర్జెంట్గా డ్యాన్స్ చేసేయడం మొదలుపెట్టేశారు ఎందుకంటే మిలియన్ డాలర్స్ వస్తున్నాయి పెద్ద దాత మిలియన్ డాలర్స్ వాళ్ళు ఖర్చు పెద్ద యాక్టివిటీ యాక్టివిటీ కావాలి కదా అయితే ఒక కండిషన్ ఏమిటి ఆ బాలాజీని ప్రతిష్ఠించాలి అంటే వీళ్ళన్నారు ప్రతిష్ఠించేద్దాం దానికే మహాభాగ్యం అలా కాదు సెంటర్లో ప్రతిష్ఠించాలి అలా లిస్ట్ ఆఫ్ దేవతలు అప్పటికే సెవెన్ ఎయిట్ వచ్చే మీరు ఇంకోటి నైన్త్ పెట్టి నా డాలర్స్ కొట్టేద్దాం అనుకుంటున్నారా అలా కుదరదు సెంటర్ లో మెయిన్ డైటీ మీరు ప్రతిష్ఠించాలి అంటే వీళ్ళు ఏమన్నారు మేము కమిటీలో ఆలోచించి చెప్తామంటున్నారు అప్పుడే ఈ మిలియన్ డాలర్స్ మీద కొంత ఆశ తగ్గింది కానీ కమిటీలో పెట్టారు పెడితే ఒప్పుకో ఉన్నారు కొంతమంది కొంతమంది తప్పకుండా కావాలన్నారు కమిటీ రెండు ముక్కలై ఒకళ్ళనొకళ్ళు దెబ్బలు ఆడుతున్నారు ఆఖరికి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు మీ మూలంగా వెయ్యి మిలియన్ డాలర్స్ పోయాయి అని తిట్టుకున్నారు అది వర్కౌట్ కాదా విడుస్తాయి ఆ మిలియన్ డాలర్స్ ఆయన ఇవ్వచ్చు కదా పోనే ఏదో ఈ మళ్ళీ ఈ కండిషన్ ఎందుకు పోనే ఆ కండిషన్కి తరకే ఉపయోగించి మా దేవతలు అందరూ వెంకటేశ్వర స్వామిలోనే ఉన్నారని వీళ్ళు లాగేసి తెలివితేటలు వీళ్ళేమో చూపించవచ్చు కదా వీళ్ళకీ లేవు తెలివితే అట్లా వాళ్ళకీ లేవు ఈ దృష్టి ఎలా ఉంది భేద బుద్ధిగా లేదుది కానీ ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే దేవతలందరూ నీస్వరూపమే అవునా కదా అవును ఏకం సద్విప్రాహ బహుధా వదంతి అగ్ని యమహ మాత ఈ విధంగా అనేక పేర్లతో ఒకే పరమాత్మని వర్ణిస్తున్నారు అందరూ దేవతలు నీస్వరూపమే కదా అవును అయితే ఇప్పుడు ఏమిటి ప్రశ్న సద్భక్త స్వామేవ భే కాబట్టి ఏ దేవతని ఆరాధించినా నిన్నే ఆరాధించినట్టు అవుతుందే అవుతుందా అవుదా అవుతుంది ఓకే అని పూర్వపక్షం కాబట్టి ఆ సర్వేశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆరాధించడం ఎందుకు మేము వేరువేరు దేవతల్ని ఆరాధించుకుంటున్నాము ఏ దేవతను ఆరాధించినా నిన్నే ఆరాధించినట్టు అవుతుంది కదా కాబట్టి నీ సమస్య ఏమిటి నన్ను ఎవరైతే ఆరాధిస్తారో అని నువ్వు అలా ఎందుకు అంటున్నావు అని పూర్వపక్షం ఓకే దానికి సమాధానం సత్యమేవం నిజమే నువ్వు చెప్పింది యథార్థమే అని ఇది అవతారిక ఇప్పుడు మీరు శ్లోకం చేసి చూడండి ఎవళ్ళైతే అన్యదేవతా భక్తులు ఉంటారో అన్యదేవతా భక్తులు ఉన్న పదాన్ని రెండు రకాలుగా మీరు దాన్ని మొత్తం సమాసం యొక్క తాత్పర్యం వస్తుంది ఒకటి విష్ణువు వేరు శివుడు వేరు రాముడు వేరు అని అంటే మీరు మళ్ళీ దాంట్లో ఈ స్త్రీ పురుష భేదం కూడా సరికాదనమాట దాని అర్థం సో ఈ రకంగా శక్తి వేరు అని శివుడు వేరు పార్వతి వేరు ఆ తర్వాత గణేష్ అని ఈ రకంగా మీరు కనుక చేసినట్లయితే సో మీరు ఈ శ్లోకంలో ఫిట్ అవుతారు అన్యదేవత భక్త అవుతారు ఒకటి రెండు నేను వేరు దేవుడు వేరు అంతే కదండి మీకు ఒక చోట భేదం వస్తే పది చోట్ల ఆ భేదం ప్రాకుతుంది దాని దాని లెక్కది ఇప్పుడు ఒక ఇంట్లో దొంగతనం చేస్తే వాడు ఏం చేస్తాడు పదిలో ఏం చేస్తాడు అదే పని చేస్తాను ఒక ఇంట్లో చోరీ అనేది అసలు వాడి బుద్ధిలో ప్రవేశించకపోతే పదిళ్లలో కూడా చేయడు అదేవిధంగా మీరు ఈ దేవత వేరు ఈ దేవత వేరు ఈ దేవత వేరు పెట్టుకున్నప్పుడు నేను వేరు దేవతలు వేరు అయిపోతాను కాబట్టి అన్యదేవత అనే పదానికి తాను వేరు దేవత వేరు ఈ దేవత వేరు ఆ దేవత వేరు ఆ దేవత వేరు శ్రీ మహావిష్ణువు వేరు లేకపోతే శివుడు వేరు పరమేశ్వరుడు వేరు అని ఈ విధంగా బహుదేవతావాదము సమాజంలో కనపడుతుంది మీమాంసకులు దిక్తలు వాళ్ళు బహుదేవతావాదులు మీమాంసకులు ఎవరైతే ఉన్నారో కర్మవాదులు వాళ్ళు ఏకేశ్వరుణ్ణి స్వీకరించరు పైగా ఏకేశ్వరుడు అంటే కూడా చెప్తారు అంతా ఉల్టా రివర్స్ సో బహుదేవతావాదులు వాళ్ళు ఉన్నారు చెప్పి అన్య దేవతా పైగా వాళ్ళు యజంతే ఆరాధిస్తున్నారు పూజ చేస్తున్నారు యజ్ఞం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు శ్రద్ధయా అన్విత శ్రద్ధ లేకుండా చేయట్లా బోల్డ్ శ్రద్ధ పెట్టి చేస్తున్నారు శ్రద్ధగా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆ పూజాధికము యొక్క తాత్పర్యమేమి ఇక చెప్తాను విను అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏమనేహే కౌంటేయా అర్జున తెపి మామేవ యజంతి వాళ్ళు కూడా నన్నే ఆరాధిస్తున్నారు బానే ఉంది కదా అయితే ఒక చిన్న కరాలది చిట్ట జీవితంలో ఒక్క మాట ఏమిటది అవిధిపూర్వకం విధిపూర్వకంగా మాత్రం కాదు బస్సు మీద ప్రయాణం ఈ బస్సుతో ప్రయాణం చేయొచ్చు మీరు తప్పకుండా ప్రయాణం చేయొచ్చు ఈ బస్సుతో లోపల మాత్రం కూర్చుని కాదు అంటే ఇప్పుడు ఏం చేయాలంటారు ఆ బస్సు టాప్ మీద ఎక్కి కూర్చోవడము లేకపోతే వెనకాల ఇలా నిత్యంలో ఉంటుంది అది పట్టుకుని వరేలాడము ఏదో ఏడవాలి సో ఆ వాళ్ళు కూడా నన్నే ఆరాధిస్తున్నారు కానీ విధిపూర్వకంగా ఆరాధించుటలేదు ఈ శ్లోకాన్ని మరింత విస్తారంగా మల్లీ క్లాస్ భాష్యంతో సహా చూద్దాము అయితే మీకు ఆలోచించటానికి మీకు చిన్న కథ చెప్తారు ఈ కథను మీరు ఆలోచించాలి ఆలోచించి ఈ మీరు అన్వయించాలి ఏంటంటే ఆ కథ రాజకుమార్తెకు వివాహ నిశ్చయం రాజకుమారుడితో అయితే ఈ రాజకుమారుడు ఏదో ఇది రాజస్థాన్ కథ ఇది అక్కడ రాజస్థాన్ అంటే రాజ రాజకుమారులు కుమార్తెలు అలా ఉంటుంది కదా ఆ స్థానం యొక్క ప్రత్యేకతది ఆ రాజకుమారుడు అతను యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది ఏదో శత్రువులు అన్నయాత్ర చేశాడు యుద్ధానికి వెళ్ళాడు మరి ముహూర్తం దాటిపోతుంది ముహూర్తం సమయానికి లేడు అతను ముందే ముహూర్తం పెట్టుకున్నారు యుద్ధం వచ్చి పడింది లోపల అతను వెళ్ళిపోయాడు అయితే ముహూర్తాన్ని దాటవేయటం వాళ్ళకి ఇష్టం లేదు అందుకోసం ఏం చేశారంటే వాళ్ళలో సంప్రదాయం ఉంది రాజస్థాన్లో ఇప్పటికే ఉంది సంప్రదాయం ఆ రాజకుమారుడు యొక్క కత్తి ఉంటుంది అతని పేరు చెక్కిన కత్తి అతనికి ఎత్తది పర్సనల్ ఐటమ్ అది దాన్ని పంపిస్తారు ఈ పెళ్లి ఇంటికి ఆ కత్తిని పేట్ల మీద కూర్చోబెట్టి ఆ పెళ్లి కూతురికి ఆ కత్తితోటి వివాహం అయిపోతుంది కత్తితో వివాహం చేస్తే ఆ రాజకుమారుడితో వివాహం చేసినట్టే అక్కడ ఉన్న కల్చర్ అలాంటిది ఆ రాజస్థాన్ రాజులు యుద్ధములు అలాంటి కల్చర్ కదా అది ఆ విధంగా అమ్మాయికి రాజకుమార్తెకి వివాహం అయిపోయింది రాజకుమారుణ్ణి చూడలేదు కత్తితో వివాహం అయిపోయింది మ్యారీడ్ ఈ రాజకుమారుడు యుద్ధం పూర్తి చేశాడు వాపసు వచ్చాడు వాపస్ వచ్చి ఏం చేశాడంటే అత్తవారి ఊరు వచ్చాడు కానీ ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పకుండా వచ్చాడు వాళ్ళు చూడలేదు తన్ని కత్తి కదా వివాహం అయింది వచ్చాడు వచ్చి ఏం అక్కడ ఒక మంచి హోటల్లో మకాన్ పెట్టాడు బాగా రాజకుమారుడు కదా పెట్టి అక్కడ సోషల్ సర్కిల్స్ లో తిరగడం ప్రారంభించాడు సోషల్ సర్కిల్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ క్లబ్ సికింద్రాబాద్ క్లబ్ లాంటి దాంట్లో జాయిన్ అయ్యి వాళ్ళందరితోటి జరగడం ప్రారంభించాడు ప్రారంభిస్తే ఎవరో రాజకుమారుడు ఎవరోలో తెలియదు ఒక ధనవంతుడు యంగ్ మ్యాన్ వచ్చాడని అందరికీ తెలిసింది క్రమంగా ఈ రాజకుమార్తె కూడా సోషల్ సర్కిల్స్ లో మనిషే కదా అనుకోకుండా ఈ రాజకుమార్తె అతనిని చూసింది చూస్తే అతను ప్రేమగా మాట్లాడడం ప్రారంభించాడు హలో హౌడు ఇది మామూలే కదా రండి ఇది తీసుకోండి అది తీసుకోండి క్రమంగా పరిచయం ఏర్పడింది ఓ పదిహేను రోజులకో నెలకు పరిచయం ఏర్పడినప్పుడు ఒక రోజు ఇతను అన్నాడు ఇతను భర్తను తెలియదు అవితో ఇతను అన్నాడు ఐ లవ్ యూ అన్నాడు ఐ లవ్ యూ అంటే ఆవిడ కూడా ఐ లవ్ యూ అంది ఇతను ఒక ముద్దు పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఆవిడ కూడా రసి చేసింది అప్పుడు చెప్పాడు నేనెవరో నీకు తెలిసిన నేను నువ్వు కత్తికి వివాహం ఆడావు ఆ రాజకుమారుణ్ణి నేనే అని చెప్పాడు చెప్తే ఆవిడ దుఃఖాన్ని భరించలేక కళ్ళు తప్పి తిరిగి పడిపోయింది ఇప్పుడు మీకు ప్రశ్న ఏమిటంటే ఆవిడ ఆవిడ దుఃఖాన్ని భరించలేక కళ్ళు తిరిగి పడిపోవటకు కారణమేమి కాశీమదిలీ కథలో ప్రశ్నలు ఉంటాయి కదా ఇది ప్రశ్న ఇప్పుడు ఈ ప్రశ్నకి మీరు సమాధానం ఆలోచించి మళ్లీ శనివారం వచ్చినట్లయితే ఆ శ్లోకం పూర్తి చేస్తారు మీరు ఆలోచించండి ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దూర్ణ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి